यह शीर्षिकख्य विषय ये पाप कार्य वाल मन त्रास तेलीक अईमी की लेसो बर उदो अलांट पाप कार्य मैं तुनाम मदट्ट विषय खुफर् शिर्ख् मरु धर्म भ्रष्ट वा कोई भागा रूपोलतन बरवगा इख्लास संकल शुद्धि अमेरिका दाखी अ विरुद्धम विषय चूपगोलत पेर प्रख्याल पंदी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 అల్లాహు తాలా తెలియజేశాడని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తెలిపారు అన అహ్న శర్న్ అమిల అమలన్ అశ్రక ఫీ ఐరి తరక్తు భాగస్వాములలో భాగస్వామ్యానికి అందరికంటే ఎక్కువ అతీతుణ్ణి నిరపేక్షాపరుణుని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 ఆయన ఒంటరిగా అయిన తర్వాత నేను ఆయనతో అడిగాను నేను అల్లాయొక ప్రమాణం చేసి నిన్ను అడుగుతున్నాను నీవు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలూ సల్లంతో విని అర్థం చేసుకొని గ్రహించి ఉన్న ఏదైనా హదీఫ్ ఉంటే నాకు వినిపించండి అని అప్పుడు హజరత్ అబూ హురేనా రవి అల్లాహు తలానుహు సరే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 ప్రవక్త సలల్లాహు అలైవసం ఇలా చెప్పారు అని ప్రళయ దినాన అల్లాహు తాన ప్రజల మధ్యలోకి వస్తాడు వారి యొక్క తీర్పు చేయడానికి అప్పుడు ఇహలోకంలో లోకంలో ఎన్ని జాతులు ఎన్ని కులాలు ఎవరెవరు ఎలా వచ్చారో అక్కడ సంఘాలు వారు తమ యొక్క ముఖాళ్ళ మీద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 ధనాన్ని ఖర్చు పెట్టేవాడు అని పేరు ప్రఖ్యాతుల గురించి నీవు ఖర్చు పెట్టావు ఇహ లోకంలో ప్రజలు కూడా నిన్ను మెచ్చుకున్నారు ఈ విధంగా అతనికి ఏ పుణ్యము ఏ సత్ఫలితమో ప్రసాదించదు మూడో వ్యక్తిని కూడా అల్లాహతా అందరి మధ్యలో నుండి తీసుకువస్తాడు అల్లా అతనికి శక్తి గొప్ప మేధ బుద్ధి ప్రసాదించి ఉంటాడు అతను అల్లా మార్గంలో పోరాడుతూ ఉంటాడు పోరాడుతూ ఉంటాడు నేను నీకు ఇచ్చిన ఈ శక్తి సామర్థ్యాలను నీవు ఒప్పుకుంటున్నావా అంటే అవును ఓ అల్లా నేను ఒప్పుకుంటున్నాను నీవు ఏం కృతజ్ఞత చెల్లించావో అంటే ఓ అల్లా నేను నీ మార్గంలో పోరాడాను అని అతను సమాధానమిస్తాడు అప్పుడు అల్లాహ అంటాడు నీవు అబద్ధం పలుకుతున్నావు దైవదూతలు అంటారు నీవు అబద్ధం పలుకుతున్నావు ఇహ లోకంలో నీవు ఒక గొప్ప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 ప్ప మరేమీ లూరు గమనించారా ఇంత ఘోర విషయం ప్రళయ దిన వారికి అగ్ని తప్ప నరకాగ్ని తప్ప ఇంకా వేరే ఏది లభించదు సొనా ఇహ లోకంలో వారు చేసినదంత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 రమదాన్ మాసాల్లో ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి వారి యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి వాటి యొక్క ఫోటోలు తీసి గ్రూపులలో పంపడం అందరూ ఇలా చేసేవారు నౌజ్బిల్లా అస్తఫిరుల్లా ఇలాంటి దుష్కార్యానికి పాల్పడుతున్నారు అని నేను చెప్పడం లేదు కానీ అనేక మంది యొక్క ఉద్దేశాలు ఇంచుమించు ఇలాగా ఉంటున్నాయి